కవి కవీనాపమస్తేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వం వన్మోతి సాధనం శ్రీమార్గణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమాచార్యం వందే గురు పరంపరా ద్రం కృనుమదేవాద్రం పశ్యేమాక్షజ్రాంగైస్తువాంసస్తమే క్షేమదేవృతరాయ స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాస్తిన పూషా విష్వేదా స్వస్తిన స్ర్క్షో అరిష్టనేమి స్వస్తినో బృస్పతి ఓ శాంతిశాన్ని విపరీసాయ్రచింత్యాూతవత్ స్పృశే తపరయాసాత్ జాగ్రదవస్థ స్వప్నావస్థకి కారణము అని ఏదో ఒక ధోరణిలో ఓ సందర్భంలో చెప్పిన మాట అంతేగానే ఆ వాస్తవంగా జాగ్రత్తవస్థ స్వప్నావస్థ తల్లి నుండి పిల్ల పుట్టినట్టుగా పుడుతోందనే అభిప్రాయం కాదు పోనీ రివర్స్ చెప్పచ్చు కదా స్వప్నావస్థయే జాగ్రవస్థకి హేతు అని చెప్పచ్చు కదా చెప్పచ్చు కానీ అలా కనపడటం లేదు ఎందుకంటే స్వప్నావస్థలో మీరు చూసినవి జాగ్రత్తలో వాటిని మీరు నిషేధిస్తున్నారు స్వప్నంలో హస్తి ఏనుగుని చూసి జాగ్రత్త వచ్చే పడిగా ఏనుగు లేదు అని నిషేధిస్తున్నారు అంతేగాని స్వప్నంలో చూసి ఆ సంస్కారం వల్ల లేని ఏనుగుని జాగ్రత్తలో చూడడం అలా చేయటం లేదు are we doing it the other way అదర్ వే అరౌండ్ ఎస్ జాగ్రత్తలో ఉన్నటువంటి సంస్కారాలను పట్టుకుని స్వప్నంలో మీరు చూడడం అనేది తటస్థపడుతోంది కాబట్టి జాగ్రత్తలో సంస్కారాలను బట్టి స్వప్న దృశ్యాలు ప్రభావితం అవుతూ ఉన్నాయి కానీ స్వప్న స్వప్నంలో చూ చూడము దానివల్ల సంస్కారము దానివల్ల జాగ్రత్త ప్రభావితం అవడము ఇలాంటివి ఏం లేవు అని ఆయన అంటున్నారు గౌడ పదాచార్యను శంకర్లు అన్నారు ఆధునికులను చూస్తే అన్నివారు కాదు పాపం ఎందుకంటే ఈ ఆధునికులు వీళ్ళు స్వప్నాన్ని పట్టుకుని జాగ్రత్తని ప్రభావితం అయ్యేట్లా కనపడుతుంది స్వప్నంలో ఏదో చూస్తాడు దాన్ని జాగ్రత్తలో అనువాదం చేస్తాడు కాబట్టి వీళ్ళ జాగ్రత్తకి స్వప్నము కారణము చెప్పవచ్చు అయితే ఇంకా అంతటి స్థితి గోడపదాచార్యుల కాలం నాడు శంకరుల కాలం లేదు ఆ స్థితి లేదు అధ్వాన స్థితో మంచి స్థితో వాటెవర్ ఆ స్థితి లేదు అంచేది పాపం వాళ్ళు ఏమంటున్నారంటే జాగ్రత్త యొక్క ప్రభావం స్వప్నం మీద పడుతోంది తప్ప స్వప్నం యొక్క ప్రభావం జాగ్రత్త మీద లేదు కనుక ఊరికే మాట వరసకి కారణము స్వప్నము కార్యము అని అన్నాము మాట వరసకి సంస్కృతంలో ఈ మాట వరసకి అన్న అనుట అనే దానికి ఒక ఎక్స్ప్రెషన్ ఉంది సంస్కృతంలో అభ్యుపేత్య వాదము అని అంటారు అభ్యుపేత్య వాదము అంటే మాట వరసగా అన్నం అంతేగాని వెంటనే వీడు ముక్కు పట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు అదే అంటున్నారు అక్కడ భాష్యం అందాము స్వప్నే విపర్యాసాపే కొంతవరకు అయిపోయినట్టు గుర్తు నాకు అక్కడి నుంచే చెప్పాలి ఓకే కశ్చిద్థా అది వెనక వాక్యంలోకి వెళ్తుంది తథా స్వప్నే కశ్చిత్ అంటే ఒక అనొకడు ఎవరండి ఒక కింద టీకాకాల రాస్తారు భ్రాంత భ్రాంతి పడేవాడు అని అర్థం ఓకే విపర్యాసాత్ హస్తర్మాన్ని పశ్యన్నివ వికల్పయతి ఇప్పుడు స్వప్నంలో హస్తి మొదలైనటువంటి పదార్థములను జీవులను ధర్మాన్ని జీవులను చూస్తున్నాడు నిజంగా చూడటం లేదు చూస్తున్నట్టు కల్పించుకుంటున్నాడు పశ్యన్నివ వికల్పయతి స్వప్నంలో ఏనుగుని వీడు చూస్తాడా లేక చూసినట్టుగా కల్పించుకుంటాడా చూసినట్టుగా కల్పించుకుంటాడు అక్కడ ఏనుగే ఉండదు ఏనుగు అనుకోవడమే ఏనుగు అంటే ఏనుగు జ్ఞానమే ఏనుగు ఏనుగు జ్ఞానమే ఏనుగుగా కనపడుతుంది ఏనుగు జ్ఞానమే పర్వతం అంటే అక్కడ పర్వతం కనపడుతుంది శ్లోకంలో ఏమిటి ఆ పర్వతము పర్వత జ్ఞానమే పర్వతం ఇంకా అంతకంటే వేరే పర్వతం ఏం పర్వత జ్ఞానమే పర్వతం ఇప్పుడు మీరు ఘట జ్ఞానం కలిగినప్పుడు ద్రష్టనైన నా ఎందు ఘట జ్ఞానము కలిగినది అని తెలుసుకుంటున్నారా లేక ఇదిగో ఘటము అంటున్నారా ఇదిగో ఘటము అంటున్నారు వాస్తవము ఏమిటి ఘటాకార జ్ఞానం తప్ప అక్కడ ఏమీ ఘటం లేనే లేదు ఉన్నది ఘట జ్ఞానమే ఘటాకార వృత్తి ఆ వృత్తి యొక్క ప్రకాశము ఘట రూపంగా ప్రకాశించుట అంతే ఉంది అంతే తప్ప అక్కడ ఘటం ఏమీ లేదు సినిమా తెరలాగా సినిమా తెర మీద మీరు పర్వతాన్ని చూస్తారు అంటే అక్కడ నిజంగా ఓ పర్వతం కాదు పర్వతాకారంగా ప్రకాశమే కనబడింది ఏనుగు వస్తే ఏనుగు ఎక్కడి నుంచి వచ్చింది ఏనుగు ఆకారంగా ప్రకాశమే కనబడింది జాగ్రత్త అవస్థలో ఆ ఎరుకయే పర్వతాకారంగా హస్తి ఆకారంగా కనబడుతుంది స్వప్నావస్థ కూడా అంతే జాగ్రత్త స్వప్నము సినిమా అన్నీ సమానం ఈక్వల్లీ అంద్రియ అయితే స్వప్నావస్థలు హస్తిని చూస్తే ఈ హస్తీకి జాగ్రత్త కారణము అంటే జాగ్రత్తలో ఉన్న హస్తి స్వప్నంలోకి వెళ్ళిందని ఏమీ కాదు స్వప్నం జాగ్రత్తలోంచి హస్తి స్వప్నంలోకి వెళ్ళదు తత్ర పశ్యతి స్వప్నంలోనే చూస్తాడు హస్తిని స్వప్నంలో హస్తి స్వప్నంలోనే చూస్తాడు అంతేగాని స్వప్నంలో హస్తి జాగ్రత్తలోంచి వచ్చిందేం కాదు అదే ఊరికే ఈ సంస్కారం బట్టి అలా వచ్చిందంటే అదే అంటారు నాకు జాగరితాత్ ఉత్పద్యమానానిత్యర్థ అంటే మానవుని మస్తిష్కం ఎలా పనిచేస్తుందంటే చాలా దృఢమైన కార్యకారణ భావ సంస్కారము చే ఉంటుంది హ్యూమన్ మైండ్ అలాగా ఆక్రాంతమై ఉంటుంది పవర్ఫుల్లీ ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటుంది ఏమిటి కార్యకారణ సంస్కారము ప్రతిదానికి కార్యకారణ భావం ఉండాలి అప్పటికి కానీ మనస్సు సెటిల్మెంట్ సెటిల్ కాదండి అది అలా అన్సెటిల్డ్గా ఉండిపోతుంది అన్ అన్సెటిల్డ్గా ఉండిపోతుంది ఇప్పుడు ఉదాహరణకి నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాను నేను మా ఊరు వెళ్తూ ఉండేవాడిని వెళ్తూ ఉంటే రొడ్డు మొట్ట నడిచి ఒక ఆయన కూర్చుని ఉండేవాడు నారాయణమూర్తి గారిని ఒక ఆయన కూర్చుని ఆయన అలాగా అవి మీద కూర్చుని ఉండేవారు పెద్దవారు పొద్దున్న ఏదో కాఫీయో టీయో తాగేస్తే రవిడు కూర్చుని నేను బస్సు దిగి నడిచి వెళ్తుంటే దూరం నుంచి అలా చూసేవారు రోడ్డు మీద నేను ఒక్కడిని నడిచి వెళ్తున్నాను పల్లెటూరు కదండి దూరం నుంచి చూసేవారు చూసి ఎవట్రావిడు రోజు కనపడే ముఖంలో లేదు అని అనిపించేది ఆయన మనస్సుకి ఆ మనస్సు అన్సెటిల్డ్ వీడెవడో కొత్త వాడు వచ్చాడు అన్సెటిల్డ్గా ఉంటుంది ఆయన నాకే చూస్తున్నారని నేను అప్పుడే గౌరవించి నేను తలకాలి వెళ్తే వెళ్ళరా వెళ్ళి ఎవళ్ళ అబ్బాయి నువ్వు నువ్వు బస్సు దిగి వస్తున్నావా అవును ఇప్పుడే బస్సు వచ్చింది ఎవళ్ళ అబ్బాయివి రాణి ఓహో రాణి గారు అబ్బాయివా నువ్వు హైదరాబాద్ లో ఉన్నట్టు లేవు కదా అక్కడ ఉద్యోగం చేస్తున్నావు నీకు చేత అదే అంతవరకు ఆయన మరోటేం కాదు మంచివాడు ఆయన చాలా సజ్జనుడు ఆయన ప్రేమ అంతే ఆ జీతం కూడా చెప్పేస్తే నేను ఆమెగా ఏమన్నా పంపిస్తున్నావా ఆ వాడికి పంపిస్తున్నా సంతోషం నాన్న వెళ్ళిగా ఇంటి దగ్గర మీ అమ్మగారు వాళ్ళు వెయిట్ నిన్ను నేను ఆపేశాను పో అని ఉన్నారాయణ మూర్తిగారని చాలా మంచి సజ్జనుడు అంటే ఆ మనస్సుకి వీడెవడు తండ్రి ఎవరు కార్యకారణ భావం సెటిల్మెంట్ అయిపోవాలి అయిపోతే అక్కడికి విశ్రాంతి ఒకవేళ నేను ఇళ్ళరా అని పిలిస్తే ఈ మోడర్న్ కుర్రాళ్ళు అయితే ఈయనవడరాని అనిపిస్తున్నాను వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే అది వీడి అవివేకమే అవుతుంది వీడి పొ ప్రభుత్వమే అవుతుంది ఆయన ఏముంది పాపం ఎవడో అనుకుంటాడు ఆయన ఊరుకుంటాడు కానీ ఒక అన్సెటిల్డ్ ఈ ఇలాగా ఉండిపోతుంది మనస్సు కాబట్టి మనస్సుకి ఎప్పుడూ ఆ రకంగా దీన్ని దానికి దాన్ని దీనికి ముడి పెడుతూ ఉండటం అలవాటు ఆ రకంగా స్వప్నంలో హస్తిని చూస్తే ఈ హస్తికి జాగ్రత్తలో హస్తితో ముడి ఇది కారణము అది కార్యము అంటే వాస్తవంగా జాగ్రత్తలో ఉండే హస్తి నుండి స్వప్నంలో హస్తి పుట్టేసింది అని కాదండో అలాగేమీ కాదు స్వప్నంలో హస్తి జాగ్రత్త హస్తి నుంచి పుట్టలేదు స్వప్నంలోనే అది పుట్టింది అక్కడికక్కడే పుట్టింది పుట్టింది కూడా కాదండి ఊరికే కనబడింది పుట్టడం కూడా లేదు ఊరికే కనబడింది ఆ మనస్సు యొక్క చలనమే హస్తి ఆకారంగా ఉండింది అంతే కాబట్టి జాగ్రత్త నుంచి ఈ స్వప్నావస్థలో కనపడే ధర్మాలన్నీ పుట్టేస్తున్నాయి అని కూడా ఏమీ లేదు ఈ శ్లోకం మనం పూర్తి చేశాము అయింది అక్కడికి తర్వాత శ్లోకం ఉపలంభాత్ సమాచారా అస్తి వస్తువాదినా జాతిస్తుితా బుద్ధై అజాస్త్రత సీ చాలా గొప్ప శ్లోకం ఇది ఇప్పుడు జాతి జాతి అంటే పుట్టుక పుట్టుక లేదు అసలు ఏ లెవెల్లోనూ పుట్టుక లేదు అజాతవాదం కదా ఏ లెవెల్లోనూ కూడా పుట్టుకను అంగీకరించాలి అంటే ఉదాహరణకు తండ్రి నుండి కొడుకు పుట్టాడు ఏదీ పుట్టలేదు ఇంకా అలా అందరూ అనుకోవడమే తప్ప అక్కడ పుట్టింది లేదు ఆత్మ చే ఆత్మస్వరూపుడు కదా మనం అందరం ఆత్మస్వరూపలము ఆత్మకు పుట్టుక లేదు పరమాత్మ అసలే పుట్టడు శ్రీకృష్ణుడుగా పుట్టాడు శంకరులు ఏమంటారు గీతా భాష్యంలో వాసుదేవ రూపేణ జాత ఇవచ్చ లోకానుగ్రహం కురవన్ ఇవ్వచ అని అంటారు సంబంధ భాష్యం పుట్టినవాడు వలె దాంట్లో ఉంది మీకు ఇచ్చిన కాగితాల్లో పుట్టినవాడు వలె జనులను అనుగ్రహిస్తున్నవాడు వలె భాషించుటయే తప్ప వాస్తవంగా పుట్టాడా అజో కిసం నేను పుట్టనే లేదు అని శ్రీకృష్ణుడు చెప్పనే చెప్పాడు కొంచెం ఈ రీసౌండ్ వస్తుందా ఒక్క ఒక్క వీబిట్ కాబట్టి అవతార సందర్భంలో కూడా బాహ్యంగా లేక స్థూలంగా పుట్టాడు అని అన్న వాస్తవంగా పుట్టుకొని స్వీకరించడు అలాగే ఈ జగత్తు పుట్టింది మరి మాట ఏమిటి సృష్టి స్థితి లయము ఈ జగత్తు పుట్టింది మరి నువ్వు అజాతవాదం అంటే జగత్తు యొక్క సృష్టిని వర్ణించేటువంటి వాక్యాలు ఉన్నాయి ఉపనిషత్తులో ఉన్నాయితో వా ఇమాని భూతా ని జాయంతే అని ఉపనిషద్ వాక్యాలు ఉన్నాయి ఇక పురాణం దగ్గరికి వస్తే ప్రతి సర్గకి ఓసారి అంటూ ఉంటాడు దేవుడు జగత్తును సృష్టించాడు ప్రతి సర్గకి ఓసారి వస్తుందన్నమాట అలా సృష్టి వస్తూనే ఉంటుంది మరి సృష్టి అంటే పుట్టుకే కదా జగత్తు పుట్టింది సో ఇవ ఈ సృష్టివాక్యాలన్నీ ఇవేవిటివి ఈ సృష్టి వర్ణనలు ఉన్నాయి కదా సో ఈ సృష్టివర్ణనలు ఎవరు చెప్పారు లోకానికి మహాపురుషులే చెప్పారు వ్యాసుడు పురాణాల్లో చెప్పాడు అలాగే ఉపనిషత్తులలో మహాత్ముల యొక్క దర్శన రూపమైన ఉపనిషత్తులలో మనకు కనపడుతుంది తిత్తిరి తిత్తిరి మహర్షి దర్శించిన ఉపనిషత్తు తైత్తిరీయము దాంట్లో కనపడుతుంది తర్వాత చంద్రగ్యోపనిషత్తులో కూడా సో సదేకమేవ సోమ్యేదమగ్ర ఆసీత్ అని మొదలుపెట్టి ఆరుని శ్వేతకేతువుకి బోధిస్తాడు అక్కడ కూడా సృష్టివర్ణన ఉన్నది సో ఐక్షత బహుశ్యాం ప్రజా ఏ ఏతి ఇలాంటివి తైత్రియంలో ఉన్నాయి మరి సృష్టివాక్యాల మాటే ఏమిటి సృష్టివాక్యాలు ఉన్నాయంటారా లేవంటారా మరి సృష్టి లేదు అజాతమే సత్యము అన్నప్పుడు ఈ సృష్టివాక్యాలను గొడవ ఏమిటి ఇది చూసాం మనం చూడటం అంటే ఊరికే చూడటం కాదు చాలా విస్తారంగా చూసాం అయినా మళ్ళీ ఇంకోసారి ఆత్మసక్తి వస్తుంది ఎప్పుడు మీరు ఈ సందర్భంలో మీకు ఒకటి చేస్తా పురాణము అనువాద ప్రధానంగా ఉంటుంది వేదము వేదంలో కర్మకాండ ఉపాసనాకాండ రూపక ప్రధానంగా ఉంటుంది ఉపనిషత్తు అపవాద ప్రధానంగా ఉంటుంది ఇవి వ్యవస్థలు ఈ వ్యవస్థలు మామూలుగా శాస్త్రాన్ని వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేసేటువంటి వాళ్ళకి తెలిసే వ్యవస్థలు తప్ప లోకంలో ఇలాంటి వ్యవస్థలు వాళ్ళకేం తెలియవు లోకంలో ఇవేమి ఉండవు వేదాంత శాస్త్రాన్ని కొంచెం లోతుగా అధ్యయనం చేసిన వాళ్ళు చెప్తారు ఇటువంటి నేను అలా విన్నాను నేను చెప్తున్నాను సో ఇప్పుడు పురాణం ఉందనుకోండి అనువాదమే అనువాదము అంటే మనకి లోకానుభవాలు ఎలా ఉన్నాయో అలాగే అవే ఆ పురాణంలో ఉంటాయి ఇప్పుడు లోకంలో అనుభవం ఏమిటి వీడు కొంచెం వయస్సు తర్వాత యౌవనం వచ్చిన తర్వాత ఓ అమ్మాయిని పెళ్ళాడతాడు అది కదా మన అనుభవం కాబట్టి దేవుడు కూడా ఒక అమ్మాయిని చూసి పెళ్ళాడతాడు ఏమండే ఆ కళ్యాణం వీడు ఎలాగా కొంచెం హడావిడిగా చేసుకుంటాడు కదా ఉత్సవం కింద చేసుకుంటాడు కాబట్టి దేవుడికి కూడా దేవుడికి కూడా పెళ్ళి ఉత్సవము ఏ లోకంలో కొంచెం పోలీగమీ ఉంటుంది ఓకేసారి ఒకప్పుడు ఉండేది పురాణ కాలంలో పోలీగమి అంటే మోర్ దాన్ వన్ వైఫ్ని చేసుకోవటం అనేది ఉండేది ఆ కాలంలో ఉండేది అది తప్పుగా అనుకునేవారు కాదు ఆ కాలంలో ఉండేది ఈవెన్ పదేళ్ల క్రితం వరకు మీకు అమెరికాలో సాల్ట్ లేక్ సిటీ యూటా యూటా అనే ఒక స్టేట్ ఉంది అక్కడ సాల్ట్ లేక్ సిటీ అని ఒక సిటీ ఉంది అక్కడ ఈ మార్మన్స్ అని ఉంటారు క్రిస్టియన్స్లో ఒక తెగ వాళ్ళలో బహుభార్యాత్వం ఉండేది పదేళ్ల క్రితం వరకు మొన్ననే యునైటెడ్ స్టేట్స్ సుప్రీం కోర్టు ఆ మార్మన్స్ తెగ యొక్క నాయకుడిని జైల్లో పెట్టారు ఎందుకని వాడికి ఇద్దరు భార్యలు ఉన్నారు బహుభార్యాత్వం పనికిరాదని జైల్లో పెట్టారు మొన్నటి దాకా ఉండి సో బహుభార్యాత్మం అనేది పురాణ కాలంలో విస్తారంగా ఉంది మహాకవి కాళిదాసు యొక్క మాళవిక అగ్నిమిత్రము అనే నాటకంలో అగ్నిమిత్రుడు నాయకుడికి ముగ్గురు భార్యలు ఉంటారు మూడో భార్య మాళవిక ఇరావతి ధారిణి అని ఇంకో ఇద్దరు భార్యలు ఉంటారా కాబట్టే దేవుడికి కూడా మరి ఒక్కడే ఒకటి మనకి మనుషులకు ఇద్దరు ముగ్గురు ఉంటుంటే దేవుడికి మరీ ఒక్కళ్ళే భార్య ఉంటేలా కానీ దేవుడికి కూడా ఇద్దరు భార్యలు అని ఆ రకంగా మీకు లోకానుభవం ఏదైతే ఉంటుందో అదంతా పురాణంలో అనువాద రూపంగా మీకు కనపడుతుంది తర్వాత ఇక్కడ కూడా పిల్లలు ఉంటారు కాబట్టి దేవుడికి కూడా సంతానం ఉంటుంది తర్వాత ఇక్కడ మొగుడికి భర్త మీద భర్తకి భార్య మీద అప్పుడప్పుడు కోపం వస్తుంది కోపం వచ్చి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది భర్త కోపం వస్తే ఏం చేస్తుంది ఏం చేస్తుంది రోడ్డు మీద భర్త కదా రోడ్లప్పుడు తిరుగుతుంది ఎన్ని రోజులు తిరుగుతాడు రోడ్డు కూడా ఈ లోపల ఆకలి వేసిందనుకోండి హోటల్లో ఏవో రెండు మెత్తుకుని తింటాడు కాఫీ తాగాలనిపిస్తే హోటల్లో అలా ఎంత ఓ రోజు చేస్తాడు రెండు రోజులు చేస్తాడు మళ్ళీ ఆ తర్వాత వేలమొహం వేసుకొని ఎందుకు వస్తాడు దేవుడు కూడా అలాగే చేస్తాడు దేవుడికి బాధ్య మీద కోపం వస్తుంది వైకుంఠంలో ఉండగా కోపం వస్తుంది కోపం వస్తే వైకుంఠం వదిలిపెట్టేస్తే ఇంకెక్కడికి వెళ్తాడు భూలోకొస్తుంది సో ఈ విధంగా మన అనుభవాలు ఏవైతే ఉంటాయో అవన్నీ మీకు పురాణంలో అనువాద రూపంగా ఉంటాయి పురాణం అంటే మానవుల యొక్క అనుభవాలు అనువాద రూపంగానే ఉంటాయి మనుషులు కొట్లాడుకుంటూ ఉంటారు ఏదో కలహించుకుంటూ ఉంటారు పురాణాల్లో ఏముంటాయి కొట్లాడుతుంది ఏదో కలహం ఉంటుంది దేవతలు రాక్షసులు ఎలాగూ కలహించుకుంటారు దేవతల్లో కూడా మళ్ళీ వాళ్ళలో వాళ్ళు కలహించుకుంటూ ఉంటారు బ్రహ్మగారు శివుడు కలహించుకుంటారు శివుడు విష్ణువు కలహించుకుంటారు రకరకాలు ఏవో కలహాలు ఉంటాయి ఇదంతా కూడా మీకు లోకా లోకానుభవం ఏదైతే ఉంటుందో అదంతా పురాణంలో మీకు అనువాదం అవుతుంది కాబట్టి పురాణము అనువాద రూపంగా ఉంటుంది వర్యాజ్ వేద కర్మకాండ ఉపాసన అవి రూపక ప్రధానంగా ఉంటాయి సో సూర్యుడు ఏడు గుర్రాల రథం ఎక్కువ వెళ్తున్నాడు అంటాడు అక్కడ ఏడు గుర్రాల రథం అని చెప్పేసి కాదు ఏడు గుర్రాల రథము అంటే సూర్యకాంతి ఏడు ఏడు కిరణములు కలిగి ఉన్నది అని అర్థం రూపకం ఏక చక్రం అది ఒకటే చక్రము ఆ రథానికి ఒకటే చక్రము ఆ చక్రానికి కూడా ఒకటే అంచు సప్తాశ్వం సప్తాశ్వం ఏడు గుర్రాలు ఆగుతాయి ఆ రథాన్ని అంటే సో ఈ రకంగా దానికి రెండు కమ్మీలు ఉంటాయి అంటే అవి పొగలు రాత్రిను ఆ రెండు కమ్మీలు పొగలు రాత్రి ఏడు గుర్రాలు ఏడు కిరణములు విజ్య ఆ ఏడు కిరణం ఆ ఏడు కిరణాలు మంత్రంలో చెప్పారు ఆరోగోభ్రాజః పటర పతంగ స్వర్ణరో జ్యోతిషీ తే అస్మై సర్వే దివమాతంతి ఊర్జం దుహానా అనపస్ఫురంత ఇది అని అరుణ ప్రశ్నలో వస్తాయి కాబట్టి అంత రూపకమే అంత సింబాలిక్గా చెప్తారు మీకు కర్మకాండంలోనూ అక్కడప్పుడు అంత సింబాలిక్గా చెప్తారు లక్ష్మీదేవి పద్మంలో ఉంటుంది అంటే అంత సింబాలిక్ లేకపోతే హంస అంటాడు బ్రహ్మదేవుడు హంస మీద పయనిస్తాడంటాడు బ్రహ్మదేవుడు అంటే వేదమూర్తి వేదప్రధానం హంస అంటే ఓంకారం అంత సింబాలిక్ ఆల్ ది వే సింబాలిక్ ఇది వేదమంత్రముల యొక్క ఇక ఉపనిషత్తుల దగ్గరికి వచ్చేప్పటికీ అంత అపవాదము నిగేషము పుట్టుక లేదు కారణము లేదు కార్యము లేదు ఆసక్తి సంగము లేదు ఏ అన్ని ఏదీ లేదు ఏమీ ఉండదు ఇంకా అన్నీ తోసిపుచ్చితే ఇంకేం మిగులుతుందండి ఆ తోసిపుచ్చేవాడు మిగులుతాడు వాడే దేవుడు అన్నీ తోసిపుచ్చేగా మిగిలేవాడే దేవుడు శిష్యతే శేష సంజ్ఞ భాగవతంలో ఉంటారు శిష్యతే మిగిలి ఉంటాడు అంచేతనే వీడికి శేష అని పేరు దేవుడికి శేష అని పేరు శేష అంటే పాము పడగో అనుకున్నారు దేవుడికి శేష అని పేరు కాబట్టి అపవాద ప్రధానంగా అర్థాత్ ఆదేశ నేతి నేతి అని మీకు ఉపనిషత్తులో ఇది వ్యవస్థ కాబట్టి ఈ సృష్టివర్ణనన్నది ఉపనిషత్ యొక్క పరమ సిద్ధాంతం దగ్గర సృష్టివర్ణమే ఉండదు మీకు అనువాదంగా చేస్తారు సృష్టివర్ణ ఎందుకని లోకంలో మానవుల యొక్క మనస్సు కార్యకారణ సంస్కారము చేత ఆక్రాంతమై ఉంటుంది మానవుడు ఎప్పుడు ఇటు అటు చూసినా ఆ కార్యకారణ భావ పురస్ పురస్కృతంగానే దాన్ని పురస్కరించుకునే చూస్తాడు సంకల్పిస్తాడు అన్ని కార్యకారణ భావాన్ని పురస్కరించుకునే మానవుడు చూస్తూ ఉంటాడు సరే భోజనానికి చపాతి వేశారనుకోండి ఈ చపాతి ఎక్కడ ఏ ఆట ఎక్కడదండి అంటాడు చపాతి తినేసేయచ్చు కదా ఆట గురించి ఎందుకు అంటే ఆట గంట మార్కు ఆట అని చెప్తారమ్మగారు గంట మార్కు ఆట లేకపోతే శంకుమార్కు ఆట వాటెవర్ చెప్తే ఈ ఆట శంకుమార్కు ఆట ఇది పంజాబ్ నుంచి వచ్చిందా లేకపోతే అమెరికా నుంచి వచ్చిందా నెక్స్ట్ క్వశ్చన్ పంజాబ్ నుంచి వచ్చింది వీట్ గోధుమ పంజాబ్ నుంచి వచ్చింది అవును ఈ పంజాబ్ నుంచి వచ్చిన గోధుమ ఇది మొన్సాంటో సీట్స్ నుంచి వచ్చిందా లేకపోతే లోకల్ సీడ్స్ నుంచి వచ్చిందా నెక్స్ట్ ప్రశ్న మొన్సాంటో కంపెనీ వాళ్ళ సీట్స్ ఉన్నాయి అది పెద్ద బోలైదంతా కూడా వ్యవసాయ కేంద్రాల్లో ఉన్నాయి అది నెక్స్ట్ ప్రశ్న సో ఈ విధంగా ప్రతి దానికి కార్యకారణ భావాన్ని భావించటం అది మానవుల యొక్క స్వభావంలో ఉంటుంది ఇప్పుడు దానికి ఎక్కడ పెట్టగానే నేనేం చేస్తానంటే ఇలా తీసి చూసి వెంటనే ఒక్కసారి ముందు చూడడం అయిపోయిన తర్వాత వెనక్కి తిప్పి చూస్తాను ఈ తిప్పి చూడడం ఎందుకు అంటే మేడ్ ఇన్ చైనా అది కార్యకారణ సంస్థ ఆ తిప్పి చూసి మేడ్ ఇన్ చైనా అన్నది ఉంటాను అన్నయ్య అదే సంతోషం నేను అమెరికాలో షాపుకి వాల్మార్ట్ షాప్కి ఒక షర్ట్ కొందామని వెళ్ళాను వెళితే షర్ట్ ఒకటి సెలెక్ట్ చేసి చూస్తే ఎక్కడ ఎవిటాలు చూస్తే మేడ్ ఇన్ ఇండియా అప్పుడు అది అంత మంచి సర్తి మీకు ఇండియాలో దొరకదు ఎందుకంటే వీళ్ళు ఎక్స్పోర్ట్ క్వాలిటీ అని మంచివన్నీ అమెరికాకు పంపించేసి కొంత అక్కడ ఎక్స్పోర్ట్లో ఫెయిల్ అయిపోయినవన్నీ కూడా ఇండియా లోకల్ మార్కెట్కి రిలీజ్ చేస్తారు కాబట్టి మంచిది మేడ్ ఇన్ ఇండియా అని ఒకటి కొనుక్కుని సంచిలో పెట్టుకుంటాం మేడ్ ఇన్ పాకిస్తాన్ అని ఇంకోటి కనుక ఎందుకంటే ఇది టెర్రరిజం కంట్రీ ఇది ఎందుకు వచ్చిందంటే ఎందుకు వెళ్ళాలని తీసుకోండి సో మానవుని మస్తిష్కము ఇలా కార్యకారణ భావ సంస్కారంతో ఆక్రాంతమై ఉంటుంది కార్యకారణ భావం లేకుండా మనిషి ఆలోచించనే లేడు వాడు ఆ కార్యకారణ భావం కల్పితము మిథ్య అని తెలుసుకుని ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలంటే చాలా లోతైన విచారం చేసిన వాడు అయ్యి ఉండాలి ఎంతో కాలం వేదాంతాన్ని శ్రవణం చేసిన వాడు ఉండాలి డే వన్ మీరు మాండూక్యాన్ని చెప్పరు అజాతవాదాన్ని చెప్పరు ఇప్పటికీ నేను ఇక్కడికి అక్కడికి చాలా చోట్లకి వెళ్తూ ఉంటాను ఏవేవో ప్రసంగాలు చేస్తూ ఉంటాను ఎక్కడైనా ప్రసంగంలో పొరపాటునే మాండూక్య ప్రక్రియ ఏదైతే కలదో దాన్ని పొరపాటుని మనకు తెలియకుండా వచ్చేస్తూ ఉంటుంది ఎందుకంటే నాలుగేళ్ల నుంచి మాండూక్యమే పాఠం చెప్తున్నాం కనుక చెప్పుకుంటున్నాం కనుక ఆ ప్రక్రియ వస్తూ ఆ ప్రసంగంలో ఆ ప్రక్రియ కనుక వచ్చేస్తే ఆ వినివాళ్ళలో కొంతమంది ఏ వీడియోలో మాట్లాడుతున్నాడు ఈయన అనుకుంటాను కంగారు పడతారు వాళ్ళు కంగారు పడ్డట్టుగా నాకు తెలిసిపోతుంది వెంటనే నేను అంటాను ఇది మాండుకే ప్రక్రియ మీరు కంగారు పడకండి నేను మళ్ళీ దాన్ని సర్దుబాటు చేస్తూ ఉంటాను ఎందుకంటే మాండుక్యే ప్రక్రియని జనం తట్టుకోలేరు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి మీద కోపం వచ్చి విష్ణువు వచ్చేసి తిరుపతికి వచ్చి మకాం పెట్టాడు ఇది అనువాదం అండి అంటే మీరు లోకంలో ఈ మాట తిరుపతికి వెళ్ళి చెప్తే వాళ్ళు అక్కడి నుంచి బ్యానిష్ చేసేస్తారు మేము లేకపోతే జైల్లో పెట్టినా పెడతా అది ఇక్కడ కూర్చొని మనం చెప్పుకుంటున్నాం కాబట్టి సరిపడింది కానీ ఈ మాట వెళ్ళి మీరు తిరుపతికి వెళ్ళి చెప్పండి వాళ్ళు ఒప్పుకోరు దే కెనాట్ హ్యాండిల్ ఇట్ ఒప్పుకుంటారో ఒప్పుకోరు పాయింట్ కాదు అసలు అసలు ఆ మాట విని దాన్ని వాడు కూర్చోలేడు అక్కడ స్థిరంగా అది విన్న వాడు కంగారు పడిపోతాడు సో అలా కెనాట్ హ్యాండిల్ ది మెసేజ్ కెనాట్ హ్యాండిల్ ది డిస్క్రిప్షన్ సో మానవుడి మస్తిష్కం ఆ విధంగా ఉంటుంది అంచేతనే అంచేతనే ఇక్కడ ఏమంటున్నారంటే ఆచార్యులు అజాతేస్త్ర సదా మనుషులు ఎలా ఉంటారో తెలుసినా రసతాం బహువచనం సదా ఎలా వెళ్ళాల అజాతేహత్ రసతాం పుట్టుక లేదు అని అంటే భయపడిపోతారు ఎందుకంటే వాడు ఏమంటూ ఉంటాడు నేను బ్రాహ్మణ పుట్టుకు పుట్టాను అంటూ ఉంటాడు అలా పొద్దుస్తమానం అదే అంటూ ఉంటాడు బ్రాహ్మణ పుట్టుకు పుట్టాను బ్రాహ్మణ పుట్టుకు పుట్టాను అంటూ ఉంటాడు లేకపోతే మేము క్షత్రియులం మేము రాజులం మేము క్షత్రియులం ఉంటాడు మరొకడు నేను మాదిగా అంటాడు అది అది గట్టిగా బలంగా పెట్టుకుంటాడు ఎవడనుకుంటున్నాం మళ్ళా మాదిగా అంట ఇంకొకడు మేమేమో మేము కాపు అని మీరు ఈ టీవీలో వీళ్ళు చెప్పేది చూస్తే ఆశ్చర్య అలా అంత పకడ్బందీగా వాళ్ళు చెప్తారు వాటి దగ్గరికి వెళ్ళి పుట్టుక లేదు అది మీరు అన్నారనుకోండి ఎవరికి కంగారు అజాతే హె త్రసత పుట్టుక లేదు అంటే కంగారు పుడుకుతాయి అది అది ఒకటి ఒక రకం ఇంకొకటి చెప్తా ఇప్పుడు సృష్టి ఉందనుకోండి అసలు దేవుడు అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది సృష్టి చేసిన వాడు మీరు లోకంలో దేవుడు అనే ఆలోచన చేసేవాళ్ళు పది మందిలో తొమ్మిది మందికి ఆ దేవుడు మాట ఎక్కడి నుంచి వచ్చింది వచ్చుంటుందంటారు సృష్టి చేసిన వాడు అని అక్కడి నుంచి వచ్చాడు నేను చిన్నప్పుడు మా అమ్మగారిని అడిగాను నాకు ఇంకా బాగా గుర్తు ఇప్పుడు గోదావరికి వరదలు వచ్చాయి మా ఇంటిచ్యూట్ సంస్కృత కళాశాల ఒకటి ఉండేది సంస్కృత కాలేజీ అదే మకాము కూడా మకాము అదే మా నాన్నగారు దాంట్లో పనిచేసేవారు సంస్కృత కళాశాలలో ఉపాధ్యాయులుగా పనిచేసేవారు పాఠాలు ఎక్కువ సంస్కృతం పాఠాలు మకాం కూడా దాంట్లోనే ఓ కార్నర్లో సో వరద వచ్చింది వరద వస్తే ఇవి కాలంకి పక్కన ఈ కాలం అంతా పొంగిపోయి మొత్తం అంతా నీరే అప్పుడు అటువంటి ఆ వరద సంస్కారం ఉంది ఇంకా వరదలు రావడము నాలుగు రోజులు గోదావరి అయిన తర్వాత మళ్ళీ వరద తీసింది ఆ టైంలో నేను మా అడిగాను ఈ ఏదో ఏదో అడిగాను ఆ దేవుడు అంటే దేవుడు అంటే మా అమ్మగారు ఏమని చెప్పారంటే చూడు ఈ ప్రపంచాన్నంతానే సృష్టించిన వాడు దేవుడు అంటే అప్పుడు ఆ దేవుడు ఎక్కడ ఉంటాడు అని అడిగాడు అలా కళ్ళప్పగించి ఆశ్చర్యం ఉండిపోతాం ఎందుకంటే మనం ఏది సృష్టించలేకపోతున్నాం ఈ ప్ర ఇంత ప్రపంచాన్ని సృష్టించేశాడంటే ఆశ్చర్యం అప్పుడు మా ప్రపంచం ఏమిటి ఆ కాలేజీ అక్కడ ఉండే కొబ్బరి తోటలు పక్కన ఉండే కాలవ ఇదే మా ప్రపంచం ఇంత ప్రపంచాన్ని సృష్టించేశాడు దేవుడు అంటే ఆపు అని అలా కళ్ళు అప్పటి నుంచి మరైతే ఆ దేవుడు ఎక్కడుంటాడు అని నేను అడిగాను అడిగితే మా అమ్మగారు ఏమని చెప్పారంటే చూడు ఓ సముద్రం ఉంటుంది సముద్రం అంటే ఏమిటి చూడు ఈ కాలం వచ్చింది కదా ఈ కాలంకి కొన్ని వందల రెట్లు పెద్దది ఉంటుందన్నమాట దాన్ని సముద్రం అంటారు అలాంటిది ఒకటి ఉంటుంది అది పాల సముద్రం పైగా పాల సముద్రం ఆ పాల సముద్రంలో ఒక రావి ఆకు ఉంటుంది ఆ రావి ఆకులో కూర్చుని ఉంటాడు దేవుడు మునిగిపోవడా అంటే మునిగిపోర్చుని ఉంటాడు దేవుడు అని చెప్పారు మామగారు చెప్తే నేను విని ఆశ్చర్యపడిపోయాడు దేవుడు అలా ఆ దేవుడు ఈ జగత్తులందని సృష్టించాడు ఇది చిన్నప్పటి సంస్కారం ఇప్పుడు మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి మాండూక్యా చెప్తున్నా నేను దేవుడు అనేవాడు లేదు సృష్టిే లేదు అని నేను చెప్పాను అనుకున్నా ఆ విధంగా ఉంటుంది అజాతేసతాం సదా ఎందుకంటే పుట్టుక లేదు సృష్టి లేదు సృష్టి కల్పితము అనువాదము మాత్రమే అని మీరు అనేస్తే మీ దేవుడికి ఫౌండేషన్లే లేకుండా ఇంకా అపుడు దేవుడు అనేవాడు ఎవడో ఉండడు మీరే దేవుడు అయిపోతారు ఏ దేవుణ్ణి మీరు కొలుస్తున్నారో ఆ దేవుడు మీరే అయిపోతారు ఎందుకంటే ఈ జాగ్రత్త వస్తునంతని మీరే సృష్టిస్తున్నారుగా కాబట్టి దేవుడు మీరే అయిపోతారు అప్పుడు తత్వమసి అన్నది అప్పుడే పసుగుతుంది లేకపోతే అసలు తత్వమసి వర్కౌట్ కానే కాదు అహం బ్రహ్మాస్మి తత్వమసి సిద్ధించాలంటే మాంక్య ప్రక్రియ సిద్ధించకుండా అహం బ్రహ్మాస్మి సిద్ధించలే సిద్ధించలేదు వాడెవడో బ్రహ్మదేవుడు అక్కడ కూర్చుని సృష్టి చేస్తే వీడిక్కడ కూర్చుని ఈ సృష్టిలో అంతర్గతంగా కూర్చుని అహం బ్రహ్మాస్మి అని వీడెలా అంటాడు ఈ సృష్టి వీడే చేసినప్పుడు వీడు అహం బ్రహ్మాస్మి అనగలుగుతాడు అంటే వీడి సృష్టి వీడు చేయట్లేదు కదా అంటే ఈ సృష్టి వీడే చేస్తున్నాడు ఎలా చేస్తున్నాడు స్వప్నంలో ఎలా చేస్తున్నాడో జాగ్రత్తలో అలా చేస్తున్నాడు అంటే స్వప్నంలో సృష్టి ఎంత మిథ్యయో జాగ్రత్త సృష్టి కూడా అంతే మిథ్య అంటే వీడే దేవుడైపోతాడు జాగ్రత్త సృష్టి సత్యమై మనకంటే భిన్నంగా అక్కడ ఉంటే ఆ సృష్టి చేసిన దేవుడు వైకుంఠంలోనో కైలాసంలోనో మనకంటే వేరుగా అక్కడ కూర్చుని ఉంటాడు ఈ సృష్టి సత్యము కాదు అది నేనే సృష్టిస్తున్నానంటే ఆ దేవుడు ఆ వైకుంఠం ఆ కైలాసం అన్నీ నేనే అయిపోతాను అదే అద్వైత వేదాంతం ఉంటాయి ఈ పరిస్థితి అది అంగీకారం కాదు భయపడిపోతారు అది జాతేస్త్రసతాం సత ఎంత భయపడతారంటే మీకు తెలు మీరు ఒక అనుభవం ఉందో లేదో తెలియదు నేను చూస్తూ ఉంటాను నేను ఒకసారి గద్వాలను ఒక నగరం ఉంది ఇక్కడ అక్కడ మధ్వనవమి మధ్వాచార్య జయంతి సందర్భంగా ఏదో సభ ఆ సభకి వాళ్ళు విశిష్టాద్వైతుల్ని అద్వైతుల్ని కూడా పిలుస్తారు పిలిచి ఒక సత్కారం చేస్తారు పంచద్రాపును కొంత దక్షిణ ఇస్తారు ఓకే సంప్రదాయంగా చేస్తున్నారు వాళ్ళ గురువు అలా చెప్పారు చేయండి రా అని అందుకోసం చేస్తున్నారు సో దానిని నన్ను పిలిచాను సరే నేను ఏదో ఫోన్లో మధ్వాచార్య సంహేం చెప్తారో చూద్దామో ఏదో ఉత్సాహం ఉండేది ఆ రోజుల్లోనూ పడిపోయాను పోతే అక్కడ పరిచయం చేయటం అక్కడ మేము పరిచయం చేశారు అంతా వెళ్ళి ఆ సంస్థ పూర్తి అయిపోయిన నీ చోటు ఉంది నన్ను చూపించే ఒక ఆయన ఇంకో ఆయన చెప్తున్నాడు ఇంకొక ఆయనతో చెప్తున్నాడు కన్నడలో ఎందుకంటే అది కన్నడ ప్రాంతం కన్నడ ఉంటుంది పెద్దవాళ్ళ దగ్గర సో కన్నడ భాషలో చెప్తున్నాడు చూడు ఆయన్ని చూడు ఆయన అమెరికా అమెరికా కాదు హైదరాబాద్ నుంచి వచ్చాడు ఏమిటి ఏం పండితులు అద్వైత పండితులు అద్వైతం అంటే ఏమిటి అని వాడు అడిగాడు అడిగితే ఏం చెప్తున్నాడు నేనే దేవుడు అదే అద్వైతం అని చెప్తున్నాడు వాడికి అంటే వాడు నాను దేవుడు నాను దేవుడా అది ఎల్లాగా అంటే మరి అదే ఆయన అడుగు వెళ్ళి అది ఎలాగా అని ఈయన ఆయన చెప్తున్నాడు అప్పుడు అంటున్నాడు నాను దేవుడు అనేవాళ్ళు కూడా ఉన్నారా ఈ లోపంలో అగో ఉన్నాడుగో అక్కడే ఉన్నాడు అగో ఆయనే వెళ్ళి ఆయన అడుగు అంటే నన్ను అడిగారు ఏమన్నా నాను దేవుడు అదేలాగని పోలేండి ఇప్పుడు గురించి ఎందుకు వడ్డరా చూడండి ఇప్పుడు అదేపోతుంది మీకు వర్కౌట్ కాదని చెప్పాను ఆయన కళ్ళు ఇంత పెద్దవి చేసుకుని నాను దేవుడు నేనే దేవుడా ఇది ఎక్కడ పిచ్చండి వీళ్ళకి అని ఆయన అనుకుంటుంది దేవుడు అనేవాడు ఒకడు మనకంటే భిన్నంగా ఉండాలి వాడు వైకుంఠంలో ఉండాలి కానీ నేనే దేవుడు ఏమిటి ఇది ఎక్కడ పోలండి అని వాడు కంగారు పడిపోతారు అజాతేస్త్రతాం సదా అటువంటి సామాన్య జనులను ఉద్దేశించి వీళ్ళు అజాతి అంటే వీళ్ళు భయపడిపోతారు కంగారు పడిపోతారు దాన్ని వీళ్ళు అర్థం చేసుకోలేరు అని ఆ మహాత్ములు జాతిని చెప్పారు దేవుడు అనేవాడు సృష్టించాడు రా దీన్ని అని దేశ జాతిస్తు దేశిత బుద్ధై బుద్ధై అంటే బుద్ధులు మహాత్ములు జాతిని తాత్కాలికంగా చెప్పారు వాళ్ళకి అదే దేవుణ్ణే దేవుడు సృష్టించాడు ఇదంతా కూడా ఈ సృష్టిని నువ్వేమో రెస్పెక్ట్ చేయి చెడగొట్టకు నువ్వు చెడ సృష్టించింది కాదు కదా దేవుడు సృష్టించాడు ఆ దేవుణ్ణి ఆరాధించు ఈ భోగాల వెనకాల పరిగెత్తకు అని ఆ అజాతి అంటే భయపడిపోయి వాళ్ళ భయపడిపోయే సామాన్య జనులను ఉద్దేశించి మందాధికారులను ఉద్దేశించి జాతిని చెప్పారు అంతే తప్ప ఆ జాతే పరమార్థం అని జాతి అంటే పుట్టుక జాతి అంటే మరొకటి అనుకున్నారు పుట్టుక కాబట్టి జాతీయే పరమార్థమని మీరు అనుకోద్దు తర్వాత ఎవళ్ళైతే జాతిని స్వీకరిస్తారో అంటే దేవుడు సృష్టించాడు పైగా దీంట్లో ఇంకోటి ఉంటుంది దేవుడు ఈ విశ్వామిత్రుడు అని ఇంకొక ఆయన ఉన్నాడు ఈయన దేవుడు సృష్టించినవి చాలనట్టు ఆయన ఏవో ఎక్స్ట్రా సృష్టించాడు ఇప్పుడు సైంటిస్టులు వచ్చి కొత్త కొత్తవేవో సృష్టించారని మీరు అనుకుంటున్నారా మన విశ్వామిత్రుడు ఈ సైంటిస్టులు అందరికంటే ముందు వాడు ఆయన ఎవేవో సృష్టించాడు సో బ్రహ్మదేవుడు వేప చెట్టు సృష్టిస్తే కరివేప చెట్టుకి సృష్టించాడు కాబట్టి సో అద్వైతులు ఏమంటారు వేపా పిచ్చే కరివేపాచ్చే సరే వీడికి చార్లో రేప వేసి పెట్టండి సో కాబట్టి సృష్టిని వాళ్ళు ఒప్పుకుంటారు ఎందుకని అస్థి వస్తుత్వవాదిన ఉన్నాయండి వస్తువులు ఏనుగు ఏనుగు ఉందండి ఏనుగు మిచ్చేమిటండి ఏనుగు ఉంది ఏనుగు మిచ్చేలా ఉంటుంది అన్ని మిచ్చే నెక్లెస్ మిచ్చా ఘటన్ మిచ్చా అంటే పనులు ఏదన్నా కృష్ణ ఘటన ఇచ్చి అంటే పూల అనుకుంటే అనుకున్నాడు నోట్ మూసి కూడుకుంటే ఏనుగు కూడా మిచ్చే ఏనుగు మిచ్చేవిటి దీని మీద పూజ్య స్వామీజీ ఒక కథ చెప్పారు ఆయన చెప్పిన కథ ఒక రాజుగారి దగ్గర ఇద్దరు మహా ఉండేవారు ఒకడు అద్వైత పండితుడు ఒకటి ద్వైత పండితుడు ఈ అద్వైత పండితుడు ఏమని చెప్పేవాడు సర్వం జగత్ మిథ్యా అని చెప్తూ ఉండేవాడు మరో అద్వైత పండితులంటే కదా జగత్తంతా మిథ్యా అని చెప్పేవాడు చెప్తే ఈ ద్వైత పండితుడికి ఒళ్ళు మండిపోయేది ఎందుకంటే అద్వైత పండితుడికి రాజుగారు కొంచెం రెస్పెక్ట్ ఎక్కువ ఇచ్చేవారు అధ్యత ఈ ద్వైత విద్వాంసుడికి ఒళ్ళు మండిపోయింది ఓ రోజే ఏమైందంటే రాజుగారు ఏనుగు మీద అంబారీ మీద ఆయన ఊరేగింపుకి వస్తున్నారు వస్తుంటే ఆ ఏనుగుకి కొంచెం ఆ కంట్రోల్ తప్పింది కొంచెం పిచ్చే పిచ్చిలాగా అయింది రాజుగారు రావట్లేదు ఏదో ఒక ఏనుగు వెళ్తోంది ఆ ఏనుగ కొంచెం పిచ్చిలాగా వచ్చి పిచ్చి లేచిందంటారు చూడండి అలా వచ్చింది అది చెప్పిన మాట వెళ్ళడం మానేసింది దాంతో ఆ చుట్టుముట్టు జనులందరూ కూడా బ్రతుకు జీవుడా అని పరుగులు చేస్తున్నారు అక్కడ అక్కడే అదుగు మీద కూర్చుని ఉన్నాడు ఈ అద్వైత వివాంసం ఎందుకర్ర అలా పరిగెత్తుతున్నారంటే అదుగో ఏనుగండి పిచ్చెత్తి పరిగెత్తులు వస్తుంది తరువుకు వస్తుందంటే ఈయన చూసే ఓ అని ఈయన పరిగెత్తేసాడు మొన్నాడు సభలో మహా మహా మహారాజా జగత్తు మిథ్య అంటాడు మాయాహస్తి అంటాడు పైగా కల్పితమైన ఏనుగు అంటూ ఉంటాడు ఏనుగు మిథ్య అని పొగలు రాత్రి పా పాఠం చెప్తాడు మాయాహస్తి రాబోతోంది శ్లోకం నెక్స్ట్లో మాయాహస్తి అతే తర్వాతే ఉంది ఆ వాట సో మిథ్యా అంటాడు కానీ నిన్న ఏనుగు తరుముకి వచ్చిందని మీరు వినే ఉంటారు మహారాజా అవును నాకు తెలిసింది ఎవరో చెప్పాడు ఆ ఏనుగు తరుముకు వచ్చినప్పుడు పారిపోయింది జనులో ఈ పండితుడు కూడా ఉన్నాడు అని వీడు చాటి చెప్పాడు చెప్తే అద్వైత పండితుడు ఏమయ్యా గజం నువ్వు నిన్న ఏనుగు వచ్చినప్పుడు అవును పారిపోయాను మహారాజా అవును గజం మిక్సెడ్డావు కదా ఎందుకు పారిపోయావు అని అడిగితే రాజు అప్పుడు చెప్పాడు మహారాజా గజం మాత్రమే మిథ్య కాదు పలాయనం కూడా మిథ్యే అని ఎక్కడ ఇది వీరు వీలుంటారు గజం మిథ్య పలాయనం మిథ్య అయ ఏనుగు మిథ్య పలాయనం సత్యవు కాదు ఈ పలాయనం కూడా మిథ్యే సో ఆ ఈ మిథ్య అనే మాట చెప్పేవాళ్ళం చూస్తే ఈ లౌకికులకు ద్వైతవాదులకు ఒళ్ళంతా మండినట్టు ఉంటుంది ఒళ్ళు మండుకు వస్తుంది వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే అస్థి వస్తుత్వ వాదిన ఏనుగుంది ఏనుగుని ఎవడు సృష్టించాడు ఇదిగో ఏనుగు అంతకుముందు తల్లి ఏనుగు తండ్రి ఏనుగు వాటి నుంచి పుట్టింది అసలు ఒరిజినల్ ఏనుగును ఎవరు సృష్టించాడు బ్రహ్మదేవుడు సృష్టించాడు బ్రహ్మదేవుడు ఎందుకు సృష్టించాడు ఏం పని పడలేదా ఆయనకి అంటే సృష్టించు బ్రహ్మదేవా అని విష్ణువు చెప్పాడు విష్ణువు మాట కాదనడానికి ఏం ఉందా చెరువు ఆ బ్రహ్మదేవుడి కాబట్టి విష్ణువు యొక్క మాటని కాదనలేక బ్రహ్మదేవుడు సృష్టించాడు అంటే అప్పుడు ఇంకోళ్ళు వచ్చి విష్ణువు చెప్పడానికి కూడా కారణం ఒకటి ఉందండి అదేమిటండి అంటే శివుడు విష్ణువుతోటి బ్రహ్మదేవుడి చేత సృష్టింపజేయమని చెప్పి పురమాయించాడు అధ్యాత్మ సృష్టించాడని వాడు అంటాడు అంటే వీడంటాడు అర్బార్ ఏం కాదండి శివుడు పురమాయించడం కాదు వీళ్ళందరూ అలా చెప్తున్నారు వాళ్ళకి తెలియదు శివుడు విష్ణువు కంటే తక్కువ శివుడికి విష్ణువే పురమాయించాడు నువ్వు అలా ఉండవా అను పక్కన ఉండు ఆ ప్రళయం వచ్చినప్పుడు ఆ పనులకు అస్తా చదువు కానీ లేని విష్ణువే పురమాయించాడు వీళ్ళేమో వేషాలు వేస్తున్నారని వాడు అంట వీళ్ళు అస్థి వస్తుత్వ కాబట్టి కరివేపాకుని విశ్వామిత్రుడు సృష్టించాడు అస్థి కరివేపాకు ఉందా లేదా వేపాకుని బ్రహ్మదేవుడు సృష్టించాడు వేపాకు ఉందా లేదా అస్థి వేపాకు అస్థి అస్థి అంటే సత్యం తెరవేపాకు అస్థి సత్యం ఏనుగు సత్యం పర్వతం సత్యం ఇవన్నీ సత్యాలు ఈ సత్యాలన్నీ పుట్టే ఇవన్నీ సత్యములైతే పుట్టడం సత్యం చెట్టు పుట్టడం సత్యం చెట్టు సత్యమైతే పుట్టడం సత్యం కాదు మరి పుట్టడం సత్యము కాబట్టి జాతీయే సత్యము ఈ జనాభాను చూసి జాతీయే సత్యము అని స్వీకరించే ఈ జనాభాకి అజాతి మీరు బోధిస్తే వాళ్ళు స్వీకరిస్తారా అజాతిని అజాతేస్త్రతం సదా మీకు ఇంకో రహస్యం చెప్తా ఎవడైనా మీ మీదికి దెబ్బలాటకు వచ్చేటంటే వాడికి మీరంటే భయం అని అర్థం ఆ సంగతి వాడికి తెలియకపోవచ్చు ఆ సంగతి మీకు కూడా తెలియకపోవచ్చు మీ మీ వల్ల ఒక థరెక్ట్ కర్సెప్షన్ ఉంటుంది వాడికి భయపడి మేమేది లెబలాడికి వస్తాడు పాము కరిచింది అంటే అది వీడు నన్ను ఏదో తొక్కేసి నన్ను భయపడి పావు కరుస్తుంది పిల్లి మీద పడింది అంటే భయపడి మీద పడుతుంది కుక్క కరిచింది అంటే వీడి వల్ల దానికి హాని కలుగుతుందని భయపడి కరుస్తుంది మనిషి దెబ్బలాడుతున్నాడంటే వాడు కూడా ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యి దెబ్బలాడతారు అలాగే ఈ ద్వైతులందరూ అద్వైతుల మీద దండయాత్రకు వస్తారు ఎవడాంటావు నీకేం తెలుస్తాను కంగారుగా చాలా కోపంగా వస్తారు ఆ కోపం ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది ఏమిటంటే ఆ ఇన్సెక్యూరిటీ అద్వైతమే సత్యమైతే వీడుమిథ్య వీడి వ్యక్తిత్వం మిథ్య వీడు పెట్టుకున్న దేవుని యొక్క ఆ పరిచ్ఛిన్నత్వం వీడికంటే భిన్నంగా దేవుడు ఉన్నాడు అనేది మిథ్యా అంతా మిథ్య అయిపోతుంది ఆ పరిస్థితిని వాడు తట్టుకోలేదు తట్టుకోలేక భయపడిపోయి అజాతికి భయపడిపోయి అద్వైత పండితుల్ని వాడేమో ధనయాత్రకు వస్తుంది అజాతేస్త్రసతాం సదా కాబట్టి అస్థి ఈ జగత్తు కలదు ఎలా చెప్తావు అయా నువ్వు ఎలా చెప్తావు ఉపలంభాత్ ఉపలంభము అంటే తెలుస్తుంది కంటితో చూస్తుంటే నీకు తెలుస్తుందా లేదా తెలుస్తుంది చెవితో వింటే తెలుస్తుందా తెలుస్తుంది కరివేపాకు ఆకు నోట్లో వేసుకోపాకు ఆకు నోట్లో వేసుకో ఇప్పుడు తేడాది తెలుస్తుందా లేదా లేదా ఒకటేనా తెలుస్తుంది కాబట్టి ఇది సత్యం ఇది వేరే వేరు సత్యం తర్వాత స్పర్శ తెలుస్తుందా లేదా తెలుస్తుంది కాబట్టి సత్యం ఆఘ్రాణం ముక్కుతో ఆఘ్రాంచి గులాబీ మిథ్య మల్లెలు మిథ్య అంటే మరి గులాబీ యొక్క గంధం ఓ రకంగా ఉంది మల్లెల గంధం ఇంకో రకంగా ఉంది మరి ఇది ఈ తేడా ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఉపలంభాత్ ఉపలబ్ధి ఇంద్రియ గోచరం అవుతూ ఉన్నది భిన్న భిన్నంగా కాబట్టి ఇదంతా సత్యము ఇక సమాచారాత్ సమాచారం అనేది కూడా ఈ జగత్తు సత్యము అని చెప్పటంలో మరొక హేతువు చూద్దాం